ఏంటో తెలుస అయ్యా గురుదేవా అభిద్వాన్ చూడండి ఎప్పుడు వీడు అభిద్వాన్ ఇదో అసన్నేవాడే ఇంకవురా ఆయనే జ్ఞాని అర్థం అవుతుంది అవిద్వాన్ మరణించిన తర్వాత చూ ప్రేత్య ఇక్కడ మరణించిన తర్వాత అముం లోకం అముం లోకం ఆలోకం కచ్చన అవిద్వాను ప్రేత్య అముం లోకం గచ్చతి ఫస్ట్ క్వశ్చన్ అయ్యా చనిపోయిన తర్వాత వాడు ఎవడైతే అవిద్వాంసుడు విద్వత్తు లేనిటువంటి వాడు వాడు బ్రహ్మమును చేరుతాడా మనిషి ఎస్ అన్నాడు అనుకోండి మనం అంతా హ్యాపీ ఇంకా అసలు శృతి మందు స్వామీజీ ఎందుకంటే ఏ జ్ఞానం లేకపోయినా చేరిపోతాను అది ఫస్ట్ క్వశ్చన్ వాడు కూడా మనవాడుకున్నాడు అంటే బాగా విని ఇదంతా లేకపోయినా కూడా అంటే ఈ బాధంతో ఏంటని ఇది ఎందుకో తెలుసా సుఖపడాలని సుఖపడాలంటే నా బాధపడాలి సార్ వీడు చూడండి ఎంత తమాషుందో అవిద్వాన్ ఎవడైతే జ్ఞానం లేనిటువంటి పాండిత్యం లేనిటువంటి వాడు చచ్చిన తర్వాత బ్రహ్మమును చేరుతాడా లేడా ఇది వీడి ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి విద్వాన్ ప్రేత వీడిస్తాం అర్ష పోనీ జ్ఞానం కలిగిన వాడు వాడు తెచ్చిన తర్వాత వీటి చంపడమే పని అం లోకం ఆ లోకాన్ని కచ్చిత సమస్సుత ప్రాప్నోతి ఊశన్ అది కాబట్టి అయ్యా జ్ఞానం లేనటువంటి వాడు చనిపోయిన తర్వాత బ్రహ్మమును చేరుతాడా లేదా ఆన్సర్ తాగలవాడు జ్ఞానం కలిగిన వాడు చేరుతాడా ఇది ఎందుకు అదే అదే ఉపనిషత్ అంటే ఇప్పుడు జ్ఞానం లేనివాడు చేరుతాడంటే ఆన్సర్ వస్తుంది కదా అయా చేరడు అంటే దాని అర్థం ఏంటి జ్ఞానం కలిగిన వాడు చేరతాడని వీడు వెయిట్ చేయొచ్చు కదా రెండు అడుగుతున్నాడు అది తమాషా అప్పుడు జ్ఞానం లేనివాడు చచ్చిన తర్వాత బ్రహ్మ మీద చేరుతాడా చెప్పోయే లోపల జ్ఞానం ఉండేవాడు చస్తే అసలు నా వాటి గురువు అయితే ఇద్దర ఇదంతా మరిద్దగానే ఉంది నువ్వు బోడో నేను పోవడం జ్ఞానం లేనివాడు నువ్వు జ్ఞానం కలిగేవాడు లేదు నువ్వు చేస్తా చేస్తాను ఈ డౌట్ కూడా ఉండలే లే అది వేరు వాడు చెప్పేది ఏంటంటే అయ్యా ను ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా విన్నాడు కదా వాడు ఇప్పటి శిక్ష వాళ్ళంతా విని బ్రహ్మ విద్య పరం విని తదేశాబ్జుక్త విని సత్యం జ్ఞానం బ్రహ్మ విని యో గుహాయం పరమే వ్యోమని విని శోష్ణుతే సర్వాన్ కామాన్ సహా విని ఇప్పుడు వేస్తాడు ఇవి క్వశ్చన్ అది మర్చిపోపా మీరు ఇప్పుడు ఏమి అసలు ఏమి లేకుండా నాలెడ్జ్ లేకుండా వేసే క్వశ్చన్ కాదది అర్థమవుతుంది ఇప్పుడు నాలెడ్జ్ ఉంది ఎందుకో తెలుసా అయ్యా నేను బ్రహ్మమును పొందుతాడని ఎందుకంటున్నానంటే బ్రహ్మణ అపక్షపాతిత్వాత్ అది వాడి ప్రశ్న బ్రహ్మణ అపక్షపాతిత్వాత్ ఆయనకి పక్షపాతం లేదు ఉందే ఎందుకని తెలుసా నిర్దోషం హి సమం బ్రహ్మ సమం బ్రహ్మ సమానం అది పాయింట్ కాబట్టి అందరికీ సమానమే కనుక అవిద్వాను గచ్చతి నా గచ్చతి ఇది ప్రశ్న ఇప్పుడు పాయింట్ బ్రహ్మం ఇప్పుడు మాకు అజ్ఞానం ఉంది ఇంకోటి ఇంకోటి ఉంది వేరే విషయం ఆయన సమం కదా ఆయన సమం కదా సమం పక్షపాతం ఏంటి అందరినీ సమానంగా చూడాలి కదా చూడండి వీడి కథ సమదర్శీ ప్రభు నమతిహారు అదే అందువల్ల నేను దోషాలు చేస్తాను నువ్వు దోషాలు చూడద్దు సూరదాసి ఉంటాడు ఇది ఉపనిషత్ ఎక్కడ మేరే అవకుడు చిత్రను తరు సమదర్శి ప్రభు కాబట్టి బ్రహ్మణ అపక్షపాతత్వాత్ పక్షపాత దోషం ఆయనకి లేదు గనక అవిద్వాను గచ్చతి నగచ్చతీతి అను ప్రశ్న ఇది వడేసిన ప్రశ్న కాబట్టి ఆయనకు అందరు సమమే గనక వీడు జ్ఞానం లేకుండా పోవచ్చేమో గానీ చనిపోయిన తర్వాత కారణం ఏంటి తెలుసా సర్వస్వ కారణం బ్రహ్మ గనక అది చాలా ఇంపార్టెంట్ వేద బ్రహ్మేతి వేద చేతి వీడేమో బ్రహ్మ ఇది వేదచేత నా అసత్ బ్రహ్మ కదా బ్రహ్మ ఉన్నదని తెలుసుకుంటున్నాడు సరే తద్విపర్యా వాడు ఏమని తెలుసుకుంటున్నాడు సర్వశ కారణం బ్రహ్మ అదే సమస్తానికి కారణం జగత్ కారణం బ్రహ్మ కదా తెలుసుకుంటున్నాడు కాబట్టి కారణం బ్రహ్మే కదా అదే కదా నువ్వు చెప్తున్నది తెలుసేపు నాకు వాడు పాయింట్ అది ఎప్పుడైతే కారణం బ్రహ్మ అయ్యాడో ఆయనలో సమదర్శనం ఉందో సమస్థితి ఉందో అందరూ సమానము అవిద్వాను విద్వాను అంటే మా ఇద్దరి మధ్య నీ నా మధ్య ఆయనకి సమం కాబట్టి ఆయనకి పక్షపాతం లేదు ఈయన అవిద్వాను ఆయన విద్వాన్ అని ఎందుకని ఈ రెండింటి ప్రకాశింపజేసేవాడు తాను వాడికి ఉందా నాలెడ్జి కాబట్టి చనిపోయిన తర్వాత ఆయనకి పక్షపాతం లేదు గనక నేను ఆయన గలిసిపోతుంటే అడ్డుపెట్టేవాళ్ళు ఎవరు లేరు గనక ఎందుకని ఆయన అడ్డు పెట్టాలా అడ్డు పెట్టాడంటే ఆయనకి ఏదైనా పక్షపాతం ఉండాలి అది లేదు అపక్షపాతత్వాత్ కనుక గచ్చతి నగచ్చతి ఇది అను ప్రశ్న అర్థం కల కదా ఇదిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన కారణం బ్రహ్మ కదా ఇదంతా కార్యం కదా కార్యం కారణంలో గలవాలి కదా దీనికి మధ్యలో ఇదంతా ఎందుకంటే బాబు ఈ గొడవ ఈ వేదమో అది ఉపనిషుద్ధమో చేస్తావు ఒక బంగారు ఆభరణం ఉంది సిని బంగారు ఆభరణం ఉంది నగొంది బంగారు పూసలు తయారు చేసుకున్నాం అన్నీ అవన్నీ బంగారు పూసలే సరేనా ఆ బంగారు పూసల మధ్యలో రంధ్రం ఉంది ఆ రంధ్రంలో కూడాను బంగారు తీగే వేషం దీనికి దానికి లింకు ఉంది సరేనా లింక్ ఉంది బంగారుని కరిగించినప్పుడు పూసలు మాత్రమే బంగారయ్యి లింక్ బంగారు కాకుండా ఉంటుందా లేదు ఆయన కరిగిస్తే పూసలు సార్ అది లోపల లింక్ సార్ అది లంకే దీనికి దానికి పర్వాలేదు అది బంగారు బంగారు కరిగిస్తా కదా ఆయన విద్వాంసుడు నేను అవిద్వాంసుడు పోటీ బంగారం కరిగిస్తే అంతా ఎట్లాగైతే బంగారం ఉందో ఆ మధ్యలో ఉండేటివి కూడాను లోపల ఉండేది కూడాను అట్లాగే ఇవాళలో జ్ఞానం వ్యక్తమైనా వ్యక్తం కాకపోయినా వస్తువు అదే గనక అది అవుతుందా కాదా అపక్షపాతిత్వాణ కాబట్టి ఆయన పక్షపాతం లేదు గనక వీడు అవిద్వాన్ జ్ఞానం లేనిటువంటి వాడు గచ్చతి నా గచ్చతి ఇది అది అంటే ఇంకొక అర్థం అండి తెలుసు పద అంతవరకు బాగుంది బ్రహ్మ ఈ బ్రహ్మను గురించి ఎవడో తెలుసుకున్నాడు విద్వాంసుడు వీడు చేరుతాడా లేదని అడుగుతున్నాడు మళ్ళీ వాడే చెప్తున్నాడు కారణం అపక్షపాతిత్వాత ఆయనకి పక్షపాత దోషం లేదు కనుక నన్ను వద్దంటున్నాడు గనక కొందరు ఇళ్లలో ఉండే ఇళ్లలో దీపావళి పండగస్తారు పెద్దమ్మాయి చిన్నమ్మాయి వస్తారు చిన్నమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది తల్లికి కానీ తండ్రి ఏమో ఒక చీరకే ఉంటుంది విలువ కాబట్టి రెండు జాకెట్స్ తెస్తాను ఇద్దరు పెట్టాయి అంటాడు తల్లి అంటది వద్దు ఒక చీరేదే ఒక చీరే తీసుకుంటారు చిన్నమ్మాయికి పెడతాం పెద్దమ్మాయికి లేదు అని చెప్తాము చిన్నమ్మాయికి మాత్రం నేను చెప్తా నీకు ఇచ్చినట్టుగా అట్లా జ్ఞానం కలిగిన వాడిని తీసుకొని జ్ఞానం లేని వాడిని దోసేయడానికి ఈ పక్షపాతాలు ఏమన్నా అక్కడ ఉండాయా లేవు కదా లేవు కదా లేనప్పుడు ఇటువంటి వాడు కాదు గనక ఆయన జ్ఞానం లేనివాడిని నన్ను ఎప్పుడైతే తనలో కలుపుకోడో జ్ఞానం ఉండేవాడిని కూడా కలుపుకోకూడదు ఎందుకో తెలుసు అపక్షపాతిత్వాన్ని ఎంత ఆర్గ్యుమెంటో శాస్త్రంలో చిన్న విషయం కాదు శాస్త్రం అంటే అని అంటే ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు సరేనా ఈ రెండు ప్రశ్నల్లో అనుచూతంగా ఉన్నటువంటి ప్రశ్న ఏమిటో తెలుసా బ్రహ్మ అస్థి నవ అందువల్ల మూడో ప్రశ్న కల్పించే రెండే మూడవ ప్రశ్న ప్రధానమైన ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రహ్మపుచ్చ ప్రతిష్ట కాబట్టి ఈ రెండిట్లో మూడవ ప్రశ్న అట్లా కదులుతూ ఉంది అదేమిటో తెలుసా అసలు బ్రహ్మ ఉంది మరి ఈ వీడు ఎవడైతే అవిద్వాంసుడో వీడు చనిపోయిన తర్వాత ప్రేత అనుమ్ లోకం గచ్చతి నగచ్చతి ఇది అను ప్రశ్న కాబట్టి వీడు చేరుతాడా లేదా అట్లాగే విద్వత్ కలిగినటువంటి విద్వాంసుడు చేరుతాడా లేడా కాబట్టి వీడు చేరుతాడా వాడు చేరుతాడా ఎందుకంటే ఎప్పుడైతే అవిద్య కలిగినటువంటి చేరనంటే విద్య ఉండేటువంటి వాడు ఎందుకు వస్తుంది నీకు డౌట్ ఎందుకో తెలుసా అసలు బ్రహ్మం ఉందా లేదా అదే బ్రహ్మ అస్థి నవ క్వశ్చన్ అదే అసలు బ్రహ్మ అస్థి బ్రహ్మం ఉన్నది అనేది నిజమా బ్రహ్మం అంటూ బ్రహ్మ అస్థి నవ చూడదు దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా బ్రహ్మ నాస్తి ఇది నా తూనే తెలుస్తుంది శంకర స్వామి శంకరా కాబట్టి బ్రహ్మ అస్థి బ్రహ్మ ఉంది అస్థి నవ బ్రహ్మ ఉందా దానికి ఆన్సర్ ఎంత బ్యూటిఫుల్ అస్థి అనేసి ఏమి ఉంటుంది బ్రహ్మ ఉందా లేదా అని వాడాడుతుంటే బ్రహ్మం ఉంది బ్రహ్మం లేదు అనేది లేదు రెండు నెగిటివ్స్ బ్యూటిఫుల్గా బ్రహ్మ నాస్తి నా బ్రహ్మ నా అస్థి ఇది నా బ్రహ్మం లేదు అనేది లేదు ఒకవేళ లేదనేవాడు నువ్వు అనుకుంటే అసంధ్యపోసా పోవతి అది ఎందుకని బ్రహ్మం అంతటా ఉండేది గనక కాబట్టి బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృద్ధ్య సిద్ధాంతం అది బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృత్ బ్రహ్మ అస్తిత్వం ఉపలబ్ధి అది బ్రహ్మము లేదు అనేటువంటి భావాన్ని గనక తొలగించేస్తే మనసులో నుంచి బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృత్ బ్రహ్మ అస్తిత్వం ఉపలబ్ధి బ్రహ్మ ఉన్నది అనేటువంటిది తేలిపోతుంది ఇక్కడే అది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట బ్రహ్మపుచ్చం ప్రతిష్ట్రహ్మ అస్థితి కదా బ్రహ్మ ఉన్నట్టుగా ఎట్లా తెలుసు కేవలం జగత్ ఇప్పుడు మొదలు పెడతాడు ఇక్కడ సృష్టి నెక్స్ట్ చూడండి సో కామయత బహుశాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తప్దగం సర్వసృజత ను ప్రావిశత్ చూచారా ఇది సృష్టి స్టార్ట్ అయిపోయింది బ్యూటిఫుల్ సో కామయత బహుశాం ప్రజా ఏతి చాలా అందమైన ఇది ఇప్పుడు మీరు కంఠస్థం పెట్టుకున్నారు ఇది సృష్టి విషయంలో प्रजाए सो कामत सह अकामत सोकामयत सह अकामत सह ब्रह्म ब्रह्म उदा इंक निर्धारण चेय ब्रह्म निर्देश अस्तिव ब्रह्म अस्ति इती. ఎస్టాబ్లిష్ అయిపోవాలి ఇప్పుడు బ్రహ్మం ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ కావాలి ఎందుకో తెలుసా ఆనందమై కోసం దగ్గరకు అయిపోయింది అక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇంకా దానికి పుచ్చం ప్రతిష్ఠ అంటే ఆధారం ఇంకా ఆధారంగా ఉండేటువంటిది బ్రహ్మం ఆశ్రయస్థానం అదే ఇంకా ఆధారం అదే అధిష్టానం అదే కాబట్టి అధిష్టాన బ్రహ్మను నిరూపణ చేస్తూ పోవడం సహా అకామయత చూడండి సహా బ్రహ్మము అకామయత ఇష్టపడ్డాడట అకామయత కోరుకున్నాడట హీ డిసైర్డ్ ఏమిటో తెలుసా ప్రజాయేయ నేను అనేకము అవుతాను వెరీ బ్యూటిఫుల్ ఇక్కడి నుంచి బహుశ్యాం అనేకములు ప్రజాయేయ అవుతాను అని సృష్టి అర్థమవుతుంది సహా అకామయత ఆయన ఇష్టపడ్డాడు కోరుకున్నాడు ఏమైనా తెలుసా తనలో తాను ఈ విధంగా సంకల్పించాడు కారణం ఏమని బహుశాం ప్రజాయేతి బహుశా అనేకములు అవుతాను నేను బహుశ్యాం ప్రజాయేయా నేను అనేకములు అవుతాను అన్నాడు ఆ తర్వాత ఏం చేశాడు సహా తపోతప్యత సహ తపహ అతప్యత దాని మీద తపస్సు చేశాడు బ్రహ్మ బాగురండి ఇప్పుడు కూడా ఇటువంటి అన్ని చదువుకొని జనం బ్రహ్మ తపస్సు చేసేది ఏంటండి మనం అంటే ఆయన పొందడాన్ని తపస్సు చేసాము ఆయన తపస్సు చేసేది ఇది ఉపనిషత్తు వినాల సపోతప్యత సహ తపహ తప్యత అతప్యత కాబట్టి తపస్సు చేశాడు సహ తపస్ తలా తపస్సు చేసిన తర్వాత ఇదగం సర్వం అసృజత ఈ సమస్తాన్ని సృష్టించాడు ఇదం కించ ఈ సమస్తాన్ని ఇదం ఇదం జగత్ దీన్ని సృష్టించిన తరువాత తృష్టవా ఈ సమస్తాన్ని సృష్టించిన తర్వాత తదేవనుప్రవిశతు దాంట్లో ప్రవేశించాడు అను ప్రవేశ ఇది మంత్రం చాలా గందరగోళంగా ఉంది కదా ఇప్పుడు ఏం లేదా బ్యూటిఫుల్ ఇక్కడే ఉంది అంత కథ అంతా ఇక్కడే ఉంది ఇతర మతాలకి మనకున్న తేడా అంతా ఇక్కడే సహా అకామయత బహుశాం ప్రజాయే సహా ఆ బ్రహ్మము అకామయత ఆయన ఇష్టపడ్డాడు ఇచ్చగించాడు కోరుకున్నాడు సంకల్పించాడు ఏమని బహుశాం ప్రజాయేతి బ్రహ్మం కోరాడట ఏమని నేను అనేకం కావాలి అర్థమవుతుందే బహుశ్యాం ప్రజాయేయ నేను అనేకం కావాలి అంతేగాని నేను అనేకం సృష్టించాలిన్నా నేను అనేకం సృష్టించాలి అనుకోలేదు నేను అనేకం కావాలి అనుకుంటూ చూసా ఎంత ఉందో అనేకం సృష్టించడం అంటే తనకన్నా వేరుగా ఏదో పదార్థాన్ని తీసుకుని వచ్చి సృష్టించడం కాదు తానే అనేకం కావడం వస్తువుగా లేదనేటువంటి జ్ఞానం కాబట్టి ఈ మంత్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు గురు నాయన ఇక్కడ నీకు అర్థమవుతున్నది ఏమిటి బ్రహ్మ అస్థి ఇది బ్రహ్మ అస్థి ఎప్పుడు సృష్టి హే ప్రాక్ ఈ సృష్టి జరగక ముందు బ్రహ్మం ఉన్నాడు ఎందుకని అకామయత అలా కోరుకునేటువంటి వాడు బ్రహ్మమే గనక ఏమనుకుంటున్నాడు సృష్టి జరగాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి సృష్టి జరగక ముందు సృష్టి బ్రహ్మ అస్తి సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ బ్రహ్మ సత్ సౌమ్య ఆయన ఆ సత్పదార్థం ఒక్కటే ఉండింది బ్రహ్మము సత్ అసత్ కాదు సత్ సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఇదం అగ్రే ప్రాక్ దీనికి పూర్వం ఈ సృష్టికి పూర్వం ఆసీత్ సత్ సత్ ఆసీత్ సత్ పదార్థం ఒక్కటే ఉండింది కాబట్టి బ్రహ్మమే ఉన్నాడు గనక సృష్టికి ముందు రెండవది ఉండేందుకు అవకాశమే లేదు గనక రెండవది సృష్టి ఉండట్లే కాబట్టి తానే ఒక్కడే ఉండాలి కాబట్టి ఏకం ఏవ అద్వితీయం రెండు కానిటువంటి వాడు సహా అకామయత అది ఆయన కోరుకున్నాడు ఏమని బహుశాం ప్రజాయేయా నేను అనేకం కావాలి అని అనుకున్నాడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఏంటో తెలుసా సృష్టి చేతన కర్తృత్వం ఇప్పుడు మీకు సృష్టి చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇవన్నీ సకర్తృకం ఈ సృష్టి వెనుక సకర్తృకం ఇది కేవలం జణం తయారు చేయలేదు దీన్ని ఎందుకని ఇక్కడ నియతి ఉంది జ్ఞానం ఉంది సృష్టిలో జ్ఞానం ఉంది గనక చేతనత్వం ఉండాలి ఆ చేతనత్వం ఎవరు కర్తెవరు చేతన కర్తృత్వం సైకిల్ ను సైకిల్ తయారు చేయలేదు సైకిల్ ను తయారు చేసిన వాడు ఉన్నాడు సైకిల్ కు సంబంధించిన జ్ఞానం వాడికి యాక్షన్